సమ ప్రాణాయామం సమ ప్రాణాయామం అంటూనే ఉంటావు అది ఎడో పోతుంది మరి ఎడిపోయిందో జరిగా ఎడిపోయింది ఎవరు పోగొట్టారు కాబట్టి నిరంతరాయంగా ఇరవై నాలుగు గంటలు సమ ప్రాణాయాన్ని అనులోమ విలోమ ప్రాణాయామాన్ని దృష్టిని భూ మధ్యలో నిలుపుకునే విధానాన్ని కలిసితే ధ్యానమైంది ఇది ధ్యానం అంటే జ్ఞానం ధ్యానం అంటే ఏంటి ఆరోగ్యం ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి వినియోగించినప్పుడే కదా దానికి ఏమైనా విలువ లేకుండా దానికి ఏం విలువలు అంతేనా కాదు శారీరక స్థితిలోను సిద్ధి దోషం అలాగే ప్రాణస్థితిలోను సిద్ధి దోషం అలాగే మానసిక స్థితిలోనూ సిద్ధ దేశం వాటి జోలికి వెళ్ళకూడదు ఎంతసేపు సాధన మీద దృష్టి పెట్టుకోవాలి సాధన చతుష్టయ సంబంధి మీద దృష్టి పెట్టుకోవాలి నిష్ఠామ కర్మ మీద దృష్టి పెట్టాలి ఆత్మ మీద దృష్టి పెట్టాలి అలా ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందడం మాత్రమే నా జీవిత లక్ష్యం అనేటటువంటి నడక నడవాలి లేకపోతే మళ్ళా ఏడు వందల సతులు పడిపోయి మళ్ళాకి రావాల్సినవి అటు గెట్ బ్యాక్ इला साधन शरीर पड़ पो लक्षण दशक टाइम अद्धिच लक्ष्य चेरको शरीर जगह सृष्टि धर्म अब माला मेदना स्थित नी सहजमें लक्षण वरुद अलग मिगली दिन वाले సహజ జ్ఞానం ఏదైతే ఉందో అది మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది మిగిలిందంతా అర్థమైంద కాబట్టి రోజువారీ జీవితంలో ఈ రకమైనటువంటి శ్రద్ధ మీకు ఎంత శ్రద్ధ కావాలండి దీనికోసం ఆత్యంతిక శ్రద్ధ నేనేమన్నారండి ఆత్యంతిక శ్రద్ధ ఇదే నా మొదట ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ బీరకాయ కూర ఉండదావా అంకాయ కూర ఉండదావా ఇవేమీ చెడకుండా ఉండాలి అవన్నీ చేయాలి ఇవేమీ చెడకుండా ఉండాలి ఆ బ్యాలెన్స్ రావాలన్నమాట అది నైపుణ్యం అంటే సుకౌశలం అంట నైపుణ్యంతో చేయమని కాదు లక్ష్యంలో నిలబడి ఉండి చేయమని కరం ఎక్కడ ఉండి చేయాలి ఆత్మనిష్ఠుడవై ఉండి కర్మ చేయ అని అర్థం అక్కడ అంతేగాని బాగా నైపుణ్యంగా పని చేయగలిగేవారు కర్మసు కౌశలం అంటే బడ అర్థం వచ్చిందండి లారీ బాగా నడుపుతాడండి వీడు కూడా యోగి అన్నావు ఏమైందిప్పుడు లక్ష్యం లేదు బాగా నడుపుతున్నాడుగా నైపుణ్యంగానే నడుపుతున్నాడుగా అది కూడా యోగమేనండి అనకూడదు అర్థమైందండి యోగ లక్ష్యం ఏంటి ఆత్మనిష్ఠుడు ఆత్మనిష్ఠుడవై ఉండి కర్మ వ్యవహారాన్ని చేశావు నిష్కామంగా చేసావు ఫ్రీ సౌండ్ రియాక్షన్ రిఫ్లెక్షన్ లేకుండా చేశావు వృత్తి భేదం లేకుండా చేసావు వృత్తులను అధిగమించి చేసావు ఈ స్థితులన్నీ ఇంకా ప్రమాణంలో తెలియాలి సాధనల వల్ల తెలిసే ఇవన్నీ అట్లెప్పుడైతే తెలుసుకుని చేసావో కష్టపడి సంపాదించావా లేదా పోగొట్టుకో పోగొట్టుకుంటావో ఎవరో ఏదో వచ్చి అండి మీ కుటుంబంలో ఏదో జరిగిందండి ఒక పరిస్థితి వచ్చిందండి వస్తే అప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు ఈ కష్టపడి సంపాదించిందంతా వచ్చినటువంటి విషయ పరిస్థితి కోసం వెలకడతావా సర్లే అని ఉపేక్షించేస్తాం అంతేగాని పడబడా పడబడా ఇవరం పరిగెడతావా పరిగెడితే ఏం పోయింది పోయి ఏం చేయాలి అదలో కాదా కర్మపద శోభాన పటం అంటే ఇదే కష్టపడి నిత్యంలో ఎక్కాడు ఏం చేశాడు మళ్ళా ఇదే మన రోజువారీ జీవితం నానా కష్టాలు పడి సమప్రాణాయామ చేసి అది చేసి ఇది ఆ పుస్తకాలు చూసి ఈ పుస్తకాలు ప్రపంచంలో కష్టాలని పడతాడు పడి అట్టా ఓ నిత్యంలో రెండు నిత్యంలో ఎక్కుతాడు ఈ లోపల అక్కడేమొస్తుంది మనల్ని చూసే పెట్టారా వైకుంఠపాడి నిజమైందండి కాబట్టి అట్లా పట్టకూడదు బాట వేయటం నేర్చుకోవాలి నిష్కామకర్మ అరే నాకు ఎందుకు వచ్చిన పోవాలా అయ్యే నాట్ రిలేటెడ్ కదా అన్ రిలేటెడ్ థింగ్స్ కదా నా లక్ష్యానికి సంబంధించిన కాదు కదా ఇది నేను ఎందుకు అందులో భరపెట్టాను ఇప్పుడు లెట్ మీ విత్ డ్రా ఏమవ్వాలి లెట్ మీ విత్ డ్రా నేను విరమిస్తున్నానండి వివాదం వచ్చిందండి ఐ విత్ డ్రా సమస్య లేదు అప్పుడుగా నీకు నిన్న అంటాడు ట్రై చేస్తా ట్రై చేస్తా ట్రై చేస్తాడు ఎంత ట్రై చేసినా కూడా వాడిని వివాదంలోకి లాక్కడు నేను ఒక నియమాన్ని పాటిస్తాను ఈ విషయంలో వీలైతే పాటించు ఎవరైనా సరే ఆవేశంతో వ్యవహరించాడనుకోండి మౌనమే నా సమాధానం వాడిని నేను ఊహలాగాను కూడా అన్నా నాకే నీ ఆవేశం నీ తిప్పలు నాకేం తెప్పలు ఎవరైనా కావచ్చు అందులో ఎవరికి ఎగ్జామ్స్ లేదు ఆవేశపడ్డాడు అనుకోండి సంతోషం నేను ఆవేశపడితే నీకు సంతోషమా మళ్ళా వాడిగా ఆవేశపడుస్తాం అసలు ఎవరికి నష్టం వెలుగు వాడిదే కన్ను వాడిదే ఎప్పటికైనా వాడికే తెలుసు ఇంతేనా కాదా ఇప్పుడు వాడి కోసమే నువ్వు చెడుపాడువే నువ్వు ఇంతేనా కానీ ఇప్పుడు మనమేం చేస్తున్నావు వాడిని ధరించకపోతే మనమేలాగండి వాడికి బాగు చేయకపోతే మనమేలాగండి మన పిల్లాడు చెడిపోవట్లేదా అండి ఎప్పుడు చెప్పాలి వాడికి అర్థమయ్యేటప్పుడు చెప్పు చాలు వాడు ఆవేశంలో ఉన్నప్పుడు చెప్పమాను అవునండి అది వాడు సత్వగుణ విశిష్టమై ఉన్నప్పుడు చెబితే వాడికి అర్థం అవుతుంది ఎక్కుతుంది వాడికి ఆ సత్వగుణ విశిష్టత లేనప్పుడు చెప్తే వ్యర్థం కదా ప్రయత్నం రథ కాబట్టి నన్ను ప్రపంచంలో ఎవరైనా ఎవరికైనా ఏదైనా చెప్పమనుకోండి ముందు ఏం చేయాలి ఇప్పుడు మనం చెప్తే ఏ దృష్టితో చెప్తున్నామో అది రిసీవ్ చేసుకోగలిగే దశలో వాడున్నాడా ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి రెండోది ఏమేసుకోవాలి వాడిని ఆ దృష్టిలో నేను నిలబెట్టగలుగుతున్నానా నీ శక్తిని వాడాలీ ప్రాణశక్తిని నీ మానసిక శక్తిని సూక్ష్మమైనటువంటి నీ శక్తుల్ని వాడి మీద ప్రయోగించి నిలబెట్టాలి నేను వాళ్ళ పిల్లలు ఇద్దరిని రాత్రి రెండింటి నుంచి మొదలుపెట్టే పాఠం రెండింటికి వచ్చే నేను తెల్లారే రాక చెప్తున్నాను నా అమ్మాయికి అర్థమైనా ఏం చెప్పామంటే ఆమె ఉన్న స్థితి నుంచి వేరే స్థితిలోకి మార్పు చేయడమే అక్కడ లక్ష్యం వాడు లేవనెత్తాల వాడి అంతరంగ స్థితిని అట్లా లేవనెత్తగలగాలి ఆ సమర్థుడే ఉండాలి అది ఎక్కడి నుంచి ఈ సాధన వల్ల వస్తుంది ఇంకా సమర్థత లేకపోతే నీ వాక్కు ఏం విలువ లేదు బలం లేదు అనా కాదు నేను చెప్తే మా అబ్బాయి వినడండి దీర్ఘాలు ఇస్తే చెప్తారు ఎందుకు వినడండి మనకి బలం ఉంటాయిగా అసలు వినిపించగలిగే సమర్థత నీ దగ్గర వాటి మీరు చెప్తేనే వింటాడండి ఇంకో అదనం అనమాట వాడిని నువ్వు నీ పోయిన ఈ రకంగా విషయ తాదాత్మికతో ప్రపంచ తాదాత్మికతో దృశ్యత ఆధాత్మికతో వృత్తి తాదాత్మికతో జీవభావంఛేదం చేయాలా చేయాలంటే మన దగ్గర ఆయుధం ఏది ఒక్కడే ఆయుధం ఎలా అవుతుందండి ఒక్కడే ఆయుధం అయ్యో మాకు ఏదైతే రాజౌషం సమస్య ఎటువంటిది సమస్య చిన్నది కాదండి జన్మ జన్మాంతరేషు ఫలితం మరలా జన్మ చిన్న ఫలితం రాద్దా అంటోంది పెద్ద ఫలితం వస్తుంది మరి అంత పెద్ద సమస్యని పరిష్కరించాలంటే రాజౌషం इंपिकजुम वेय गिशाँ गिशा चट ए मूल छेदन चेयवल अटी चंद्रहास नीदर उड़वल बंपाद साधना बल तो संपादी उड़ा నీ సాధనా బలం ఎంత నేను చూస్తే తెలిసిపోతున్నాడు యార్ పవర్ హౌస్ వెలిగిపోతున్నావు దీపిస్తుంది నీలో అది ఆ శక్తి అలా ఏంటంటే ఊరికే ఉండవు నేను లోపల నువ్వు కావాలంటే అక్యుమలేట్ చేయండి కోట్లకు ఒక నెలలో సంపాద చేసేవాడి ఏమవుతుంది నీ లోపల దీపిస్తుంది అది ఆ ఒక శక్తి అది అదే ఊరికే పోదు టాప్ టు బాటమ్ షేపే మారిపోతుంది కథలి వచ్చిన కనకదుర్గ లాగా లేకపోతే నడిచి వచ్చిన మహాలక్ష్మి లాగా నడిచి వస్తూ ఉంటాం అర్జెంట్ గా ఇప్పుడు ఏమైంది అంటే ఓహో ఇంత లాటరీ టికెట్ తగిలిందని అందరికీ తెలిసిపోతుంది ఇవి అట్లా జరగవు నేను స్వయంగా సాధించా సంపాదించ అట్లా నువ్వు కూడా మిమ్మల్ని చూస్తే ఎట్లా అంటే శక్తి స్వరూపిణిలు కదా మీరంత మీరు కూడా శక్తి స్వరూపమే స్వరూపిణి అన్నారని జెండర్ బయాస్ ఏం లేదు అక్కడ అశక్తి శక్తి స్వరూపం నీ స్వాధీనమై ఉండాలి ఆ పెద్ద పవర్ హౌస్ లాగా ఉండాలండి నీ జోలికి ఎవడన్నా వస్తే నిప్పులో మినుగురు పురుగులు పడ్డాయి ఏమవు చాలవుతా నిప్పుకి నిప్పు ఎలా ఉండాలి ఇప్పుడు నిప్పులా ఉండాలి అగ్నిశిఖ వల్లే ఉండాలండి అప్పుడేమైంది ఏ కీటకాలం వల్ల నీకే సమస్య రాదు అప్పుడు ఇవన్నీ ఏమి నువ్వేదో చెప్తున్నావే గుని రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ వాళ్ళలు మనసు ఓల గట్రా ఇదంతా జీవభావానికి సంబంధించినంత కీటకాలం అండి నువ్వెవరివి చిదగ్ని స్వరూపుడు వుట్టగ్నిగాడు నువ్వు చిదగ్ని స్వరూపుడు మరి అటువంటి చిదగ్ని స్వరూపుడు అయి ఉండి ఏమంటున్నావు బేళగా బలహీనుడుగా నా కావట్లేదండి దోషం కదూ నీ ఈశ్వరత్వానికి భంగం కదూ నీ దివ్యత్వానికి భంగం కదూ ఆ స్మరణ ఎందుకు కలగడాల అంత బలమైన స్మరణ నీలో కలిగినప్పుడు బలంగా సాధన చేస్తాం బలంగా అది కదా జీవిత సాఫల్యం పేలవంగా జీవించకూడదు వేలవంగా జీవించడానికి పుట్టలాను అబుల్ పర్సన్ అర్థం రాజువి మహారాజు అనే జీవించమని ఈశ్వరుడు పంపాడు మనమేం చేస్తున్నాం గడప గడపకి వెళ్ళి భిక్ష దేహిమాతడిపోయావు అనమాట ప్రకృతిని దగ్గరికి వెళ్ళడం అమ్మా కొద్దిగా ఏదన్నా పెట్టి నువ్వు ఇస్తే నేను సంతోషపడి వెళ్ళి పోదాను నిన్నలా పుట్టించలా అధిష్టానంగా ఆశ్రయంగా పుట్టించాడు మనోపాధిలా బలం అది నువ్వు నీ స్వకీయ శక్తిని నువ్వు గుర్తెరగాలి ఆ ఈశ్వరాధిష్టానం మీద నిలబడాలి ఆ దివ్యత్వం అనే పీఠం మీద నిలబడాలి ఆ పరతత్వాన్ని అనుకోవాలి అది కదా జీవన సాఫల్యం ఆ దిశగా నడిపేవి విచారణలు అన్ని సాధనలు కానీ నువ్వు చేయకపోతే అది దోషం ఉంటేనా కాదు నాకు టైం లేదండి అంటే అలాగా మళ్ళా గానువులో ఆరు చెరకు గానలో చెరకు గనపడితే ఏమవుతుంది నలిగిపోవటండి అలాగే జనన మరణాలనే చక్రంలో కాబట్టి నలిగిపోతూ కాబట్టి నాకు సమయం లేదండి నా చేత కావట్లేదండి నాకు వాడు వచ్చాడండి వీడి వచ్చాడండి అది కుదరలేదండి ఇది కుదరలేదండి వీళ్ళు సాధకులు కాదు ఎనీబడీ హూ కంప్లైంట్స్ ఎనీ అబౌట్ ఎనీథింగ్ వాడు సాధకులు కాదు వాళ్లకు ముఖత్వం లేదు ఊరికే ఎంత చెప్పినా చెవిటోటి ముందు శంఖం వదిలి ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు నీకంటూ ఎప్పుడైతే స్వకీయ సాధన చేయకపోతే స్వానుభూతి నిర్ణయాన్ని పొందకపోతే సహజ జ్ఞాన స్థితిలో నిలబడకపోతే అది నీ మరణకాలంలో నీకు ఉపయుక్తం కాదు అప్పుడు ఉపయోగపడకపోతే నీకెప్పుడు ఉపయోగపడినా ప్రయోజనం ఏది నాకండి సమయం వచ్చినప్పుడు తప్ప మిగిలినప్పుడు అలా బాగానే ఉంటాను కన్నుడు వస్తారు అలాగా అర్థమైన ఎవరు అనవు అరు టైం వచ్చినప్పుడు ఉపయోగపడదాన్ని ప్రయోజనం ఆ పాత్రాలి బయట మనల్ని చూసే పెట్టారు అవన్నీ అర్థమైనా కాబట్టి కూడా అంత స్పష్టంగా అంత బలంగా దానికోసమే నా జీవితం అనేటటువంటి నిర్ణయాన్ని కలిసి జీవించే వాళ్ళందరికీ తెలియజేసేటటువంటి పద్ధతిగా అప్పుడు అనుసరించారా మిమ్మల్ని వెల్ డిఫై స్పష్టత ఉందండి ఆవిడ జీవితం మీద ఆవిడ సాధన మీద ఆవిడ గోల్ పెట్టుకుంది లెట్ హూ ఇట్ నా జాతర అయితే సహకరిస్తా లేదంటే లెట్ హేను అడ్డు రాను ఇలా మారతా నీ చుట్టుపక్కల ఉన్నవాడు अभी असल मोदी विजय कंप्लें प्रकृति अड्डे अब कोई सुलभ इलाधिपत संपादी इला दिव्यत् नी अठा स्थिति स्थापिति पुनस्थाप आत्मनिष्ठु ब्रह्म निष्ठु अवधि ఆ చైతన్యం యొక్క మూలమైనటువంటి పారతత్వ స్థితిని ఎరగాలి ఆ స్థితిలో నిలబడాలి ఇలా మనం అనుక్షణం దాన్ని వెంబడించాలి అంత బలం మనలో ఇచ్చుకుంటూ ఉంటారు అప్పుడు నువ్వెవ్వరికీ తక్కువ తీసుకోవాలి సాధిస్తే నువ్వే మహర్షి బ్రహ్మనిషివైతే నువ్వే మహర్షి మహర్షులంటే గడ్డలు మీసాలు పెట్టుకున్న ఫోటోలో ఉన్న వాళ్ళే మహర్షులు కాదు ఎవరైతే బ్రహ్మనిష్ఠులు అవి మహర్షులు దానికి స్త్రీ పురుష భేదం లేదు కాబట్టి నా మీ లక్ష్యాన్ని చిత్తశుద్ధితో సరిగ్గా పట్టుకుని సాధించండి జై బాబా జై బాబా